భాష్యం చూద్దాము ఆశా పాశత ఆశా ఏ పాహ్న మీ కోరికలే మీకు బంధములు కోరికలే పాశములు సో ఆ పాశములు ఎన్ని ఉంటాయి తచ్చతై ఆశా పాశత వందలాది పాశములు ఏమన్నా వీటి మంచి ఖరీదైన వస్త్రాలు ధరించడం అనేది కోరుకుందా అది ఉందండి అది ఒక పాశము ఆభరణాలు బంగారం మీద కోరుకుందా అవి ఉందండి అది ఇంకో పాశము వజ్రాలు వైరుద్యాలు రత్నాలు చెంచులు ఈ పేర్లు అన్నీ ఎందుకు కొరగానేది వాటిలో ఉపయోగపడే వస్తువు ఒక్కటి కూడా ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి పగడాలు వీటినే ధ్యానం మీరు కోరుకుందా అవి అది ఇంకో పాశము తర్వాత ఇందు వాక్యులు కురం వాళ్ళు ఒక ఇల్లు కట్టింది మరి ఇల్లు కట్టి చూడని అది ఒక పెద్ద సామెధిక ఉండేది ఇప్పుడు ఒక ఇల్లు కట్టడం కాదు అర ఇల్లు కట్టేస్తున్నారు ప్రతి ఒళ్ళు కొనేయడం ఎక్కడికక్కడ ఫ్లాట్లు కొనేయడం సో దుబాయ్ లో ఫ్లాట్ ఇక్కడ ఒక ఫ్లాటు అక్కడ ఫ్లాట్ అలా కొనేస్తాం సో అలాంటి కోరికలు ఉన్నాయా అవి ఉన్నాయి అయితే పాశం ఈ విధంగా ఎన్నెన్ని పాశాలు మళ్ళీ ఇంకొక మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు అభిప్రాయం కావాలనే కోరుత ఉన్నదా అవు అది ఇంకో పాషము ఎన్ని పాశాలంటే పాషాలే పాషాలు వందలాది పాషములు వాటి చేత బాహ నియంత్రితాస్త ఆ పాశములు ఏం చేస్తాయంటే తాళ్ళు ఏం చేస్తాయి తాళ్ళు మెల్ల మెడకి తాడు వేసి ఆ తాడు అందరూ పట్టుకు లాగుతారు పశువులు నెడకి తాడు వేసి ఆ తాడు ఇటులాగి అటులాగి వెనకాల నుంచి లాగి ముందు నుంచి లాగి అలా లాగుతూ ఉంటారు ఎట్లయినా చూసారా ఈ బిల్స్ఫిట్లోనూ వాటిలోనూ ఆ తాడు వేసి లాగి ఆ హఠాత్గా గుర్తుపెట్టి వెనకాల నుంచి తాళ్లతో లాగి ఆ ఉంటారు ఆ పశువులను ఆ విధంగా సో ఆ చాలా దురదోషకరమైనటువంటి సమాజ లక్షణం దీనికి తగ్గట్టుగా కథలు ఉంటాయి అలా ఆ కథలు ఎలా ఉంటాయంటే ఒకడు ఎద్దుని యుద్ధం చేసి ఎద్దుని సంహరించేస్తాడు కాబట్టి వాడు గొప్ప అని అలా ఉంటాయి కథలు మరి ఈ బాహుబలి అనేదో చాలా హామీ చేస్తున్నారు వాటిల్లో మరి ఏముండో ఏమి లేదో నేను అడగను వాటిలో కూడా ఇలాంటి యుద్ధాలు అవి ఉంటాయో నేను ఆ పశువులను యుద్ధాలు ఉన్నాయేమో నేను అంత వైలెన్స్ అధికంగా చూపిస్తున్నారేమో అనిపిస్తుంది బాహుబలి ఏమో వాడు ఈ సినిమాల్లో అలాగా పశువులని కూడా వైలెన్స్ వాడ సో చాలా ఘోరంగా సో ఈ విధంగా ఆ తాళ్లతోటి పశువుని ఇటు అటు అటు ఇటు ఎట్లా అయితే అట్లాతారు పాపం పశువులు ఏం చేస్తుంది ఎట్లా అయితే అటుకోటవు ఈ మనుష్యులు కూడా అంతకు భిన్నంగా లేదు వీళ్ళు తాళ్లతోటి కట్టివేసి లాగడే పశువుల వలవే ఆ కోరికలనేటువంటి వందలాది తాళ్ల చేత కట్టి వేయబడి అన్ని వైపులకి ఆకర్షింపబడుతూ ఉన్నారు సర్వత ఆకృష్ణ ఆ ప్రాణ చేత నియంత్రించబడిన వారై బంధింపబడిన వారై అన్ని దిక్కుల వైపుకి ఆకర్షితులై ఆకర్షింపబడుతో జనులు సతమతమవుతూ ఉన్నారు అన్ని వైపులకి ఆకర్షణ సో కొడుకుతో దెబ్బలాట మనవుడు ఆకర్షణ ఇది మామూలు స్టాండర్డ్ స్కి కొడుకుతో దెబ్బలాట మనవుడు ఆకర్షణ కోడలతో దెబ్బలాట మనవుడు ఆకర్షణ మరి కోడలతో దెబ్బలాట అయితే మనవుడు ఎలా కుదురుతుంది కోడల మీద వ్యతిరేకం ఉన్నప్పుడు మనవాళ్ళు దగ్గరికి రాణిస్తుందా రాదా ఆవిడతో వీడితో ఖర్చు వస్తుందా ఖర్చు ఆవిడతో మంచిగా ఉండి మనవాళ్ళని దగ్గరికి తీసుకోవడానికి అవకాశం వస్తుంది అది కూడా వితిన్ లిమిట్స్ సో అలాగే కొడుకుతో మంచిగా ఉండగలిగితే వాడు మిస్బిహేవ్ చేస్తారు వాడు మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు మిస్బిహేవ్ చేసుకున్నా మనం మంచిగా ఉండాలి ఆ మిస్బిహేవియర్ ని పట్టించుకోకూడదు మనం మంచిగా ఉండాలి ఎందుకు ఎందుకంటే మిస్బిహేవ్ చేసి వాడు చుట్టూ ఉన్న పెట్టడం దూరంగా ఉండొచ్చు కదా అంటే మనం అనవడమే ఆకర్షణం మిస్బిహేవ్ చేసి కొడుకు వెళ్ళ దగ్గరికి వెళ్ళ వాడి సర్వీస్ ఏమీ చేయడు ఇప్పుడు ఒకసారి వచ్చి కాళ్ళు నొక్కి నాన్నగారు మీ పాత సంవాహనం చేస్తానని అంటాడా అందు వాడికి అసలు ఆ దృష్టి అసలు అలాంటి ఉంటుందనే ఆలోచనే కదలదు ఇప్పుల ఎక్కడైనా డబ్బు అవసరం వచ్చింది అదే అబ్బాయి నాకు కొంచెం వెయ్యి రూపాయలు అర్జెంటుగా అవసరం వచ్చింది అంటే జేబులో చూసి నా జేబులో రెండు రూపాయలే ఉందండి అసలు అది అవసరం ఉంటుంది అది చూడాలని చెప్పేసి అంతకంటే వాడు జంపు చేసి అయ్యో పాపం నోరు విడిచి అడిగినారు జనరల్ గా అడగడానికి అభిమానం అంటొస్తుంది ఎందుకంటే ఇచ్చిన చెయ్యే తప్ప పుచ్చుకున్న చెయ్యి కాదు తండ్రి ఇచ్చిన వాడే తప్ప పుచ్చుకున్నవాడు కాదుక ఇప్పుడు పరిస్థితి తలచిందులో పుచ్చుకునేవాడు అయ్యి ఆయన ఇంకోహం వాడిని అడగడేందుకు వీడిని అడుగుదాం ఏదో జీతం సంపాదిస్తున్నాడు కదా అని ఆయన నీ జీతం ఎంతరాని అడిగితే వాడికి దొరికిస్త జీతం ఎంతరాని అడిగితే ఎటుతం అడుగుతున్నట్టు మీ నాన్నగారు ఏతే అని అడుగుతున్న అమ్మాయి కూడా తగ్గట్టు బాగుంటుంది నాన్నగారు చూసి చెప్తా కొంచెం ఈ మధ్యన మార్పులు వచ్చేయంట సంజయ్ చెప్పే అబద్ధం చెప్పారు సంఘాలు నోరు విడిచి నాన్న నాకు పదివేల రూపాయలు వివరాలుంటే లేదంటే ఈ మధ్యన అప్పులు వేయండి ఆ రెఫ్రిజరేటర్ కొన్నాను కాలు కొన్నాను అప్పులు చూసి హడవల్లో ఉన్నాను నేను చూస్తానులే అంతేగాని నాన్నగారు నోరు విడిచి డబ్బు అడిగాను ఆహా ఎంత భాగ్యము ఎంత అవకాశం లభించింది మనకి అని ఎగిరి జంతువు వేసి ఇప్పుడే ఆగన్న నాన్నగారు మీరు ఇక్కడే వెలబడి ఉండండి అది వెంటనే బ్యాంకు వెళ్ళి ఆ డబ్బు డ్రా చేసి తీసుకొచ్చిస్తాడు వాడి వాడి తీసుకు ఎందుకు తిరగడం వాడు చేసి సేవ డబ్బు సహాయం చేయండి వా డబ్బు వాడే తీసుకుంటాను మనం ఏదైనా ఇష్టం తీసుకోవడానికి సిద్ధపడతాండి నాలుగు గంటలు పెట్టి కాయకం తప్పిస్తే డబ్బు ఇవ్వండి ప్రేమగా పలకరిస్తాడా నాన్నగారు బాగున్నారా అని మాట వస్తుంది ఒకసారి అంటారు వాడికి టైం లేదు వాడి వెంకాలు పడాల్సిన గతి వీడికి ఎందుకు పచ్చింది ఎందుకో తెలిసిన మనవడి మీద ఆకర్షణ పర్వత ఆకృష్యమానా మనవడేమైనా ఉద్ధరిస్తాడా వాడు ఉద్ధరించడు వీడి ఆకర్షణ వీడిదే మానవులు అలాగే వాళ్ళ కాన్షియస్నెస్ లో ఈ బంధాలనే ఉంటాయి మనిషి అంటే ఏమిటండి మనిషి అంటే ఏమిటి మనిషి అంటే కాళ్ళు జోడ్లు యువకలు బాగా రక్తం అది కాదు మనిషి అంటే అది చేత కాన్షియస్నెస్ కాన్షియస్నెస్కే మనిషి అంటే కాన్షియస్నెస్ అంటే ఏమిటి కాన్షియస్నెస్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ ఆఫ్ కాన్షియస్ ష్టకం అంటే ఏమిటి ఏమీలన్నీ కలిస్తే అంతే కదా అలాగే కాన్షియస్నెస్ అంటే ఏంటి ఆ కాన్షియస్నెస్ లో ఉండే అంశకులు అన్ని కలిసి కాన్షియస్ అర్థం ఏంటి మీరు మీ కాన్షియస్నెస్ మీరు అంతకంటే వేరే ఏమీ లేవు మీ కాన్షియస్నెస్ అంటే అర్థం ఏంటి మీ బెంగలు మీ భయాలు మీ సూపర్స్టిషన్స్ మీ దేవుళ్ళు మీ పూజలు మీ ఇల్లు మీ వాసుళ్ళు మీ కులాలు మీ వర్గాలు మీ ప్రాంతాలు మీ రిజర్వేషన్ రిజర్వేషన్స్ అంటే నా రిజర్వేషన్స్ కాదు మీకుండేటువంటి అభ్యంతరములు తర్వాత మీకుండే భయాలు మీ కోరికలు తర్వాత మీకుండేటువంటి శత్రుత్వాలు మీకుండే ఐడియాస్ మీ దేవుళ్ళు దేవుళ్ళను కూడా కాన్షియస్నెస్ లో కాన్షియస్నెస్ బయటే ఉండం లక్ష్మిని పూర్తిస్తే ధనం వస్తుంది సరస్వతిని పూర్తిస్తే చదువు వస్తుంది ఇదంతా కూడా మీ కాన్షియస్నెస్ లోనే ఉంటుండే ఇవన్నీ కలిసి మీ కాన్షియస్నెస్ అయింది ఆ కాన్షియస్నెస్ లో ఇన్ని కోరికలు ఇన్ని ఆకర్షణలు ఉన్నట్లయితే అది మురికి నీరు లాగా తయారవుతుంది ఆ కాన్షియస్నెస్ మురికి దుర్వాసన కల్పించే బుడవలు వచ్చినట్టుగా ఇన్ని కోరికలతో నిండిన ఆ చేతన నుండి అనేకాయములు కోహములు దుఃఖములు ఆ గొడవలు వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి ఆ విధంగా మనుషులు ఈ కామల చేత ఆకర్షింపబడుతూ సర్వత ఆకృష్మా కామక్రోధపరాయణ వీరి కాన్షియస్నెస్ లో టూ మేజర్ ఐటమ్స్ ఏమిటి అంటే కామాను పెళ్లికి వెళ్ళారండి పెళ్లికి వెళ్ళారంటే మీ కాన్షియస్ ఏదో ఎవరు అంటే బంధువులు ఏదో బావ మనది పెళ్ళో బావ మనది కూతురు పెళ్ళో ఏదో పెళ్లికి వెళ్తూ ఉంటాయి వెళ్ళాడంటే మీ కాన్షియస్నెస్ లో ఏముంటాయి కామీ పెళ్లివారు మనం అవ్వబడి వారు మనకి ఈ ఏర్పాటు చేయాలి ఆ ఏర్పాటు చేయాలి ఉష్మా పొద్దున పెట్టాలి సాయంకాలం బడ్జీలు వేసి పెట్టాలి అడిగినప్పుడల్లా కాశీలు కాదు అంత మనిషికి కాదా అని అడిగినప్పుడల్లా కాశీ ఇవ్వాలి తర్వాత వేరేమో కుర్చీని వేసి కాళ్ళకి మణుకులు వస్తాలి తర్వాత ఏదో బావగారు బాగున్నారా అని కనుగొన్నప్పుడల్లా సహకరిస్తూ ఉండాలి ఈ మర్యాదలు తీసి వేదన భద్రంగా బయటలు పడుతుండాలి ఇవన్నీ కామ ఇంకా ప్రోహాయంతో చూసినా భోజనానికి పిలవలేదు ఎదుర్కో సరిగా చేయలేదు అందరి మీద పన్నీరు తెలియదు తప్ప నా మీద పన్నీట్ నాకు పెట్టిన కాపు కాపు పెట్టడానికి పద్యా కథలో పెట్టేసి జే గురుపుకున్నాడు అది కూడా మొక్కకొని పెట్టేది తప్ప నాకు సెంటీ పెట్టలేదు దుష్టుడు ఆడతల బారిన కానీ తల్లి పలు దౌర్భాగ్యులు అని ఈ విధంగా ఇవన్నీ పురోధమడం ఈ రెండు తత్వం కేవలం కాన్సెప్ట్ మొదపిల్లి వారు కాన్సెప్షన్స్ లో కానీ అడవి వారు వాళ్ళు వీళ్ళ మొహం ఇచ్చారు వీళ్ళంతా దౌర్భాగ్యం వీళ్ళే కానీ ఎవరు లేదు కానీ వీళ్ళని కోట్ల వీళ్ళు భోజనం ఒక్క కాపు తల్లి పొంగి మన పని అయిపోతుంది మన అమ్మాయికి అబ్బాయిని మనలో వేసేస్తుందంటే వీళ్ళని వీళ్ళకి మనం చూపితాం అప్పుడు మన కడాం ప్రస్తుతానికి మోగు మూసుకుని ఉండండిగా అని వాళ్ళు ఉంటారు ఈ మొగ వాళ్ళు ఆడపల్లి వారు అంత కష్మలమైన వాతావరణం అదే కానీ మనకు వచ్చేస్తాయి అంత కాలుష్యం ఇంకెక్కడా మదు అయితే ఈ మధ్యలో మంత్రాలు తెలుపుతోంది ధృవంతైరా కాదు ధృవం దేవో బృహస్పతి ఈ కుమారుల బృహస్పతి ఏమి బృహస్పతి ఏమి వరుడు ఎవడికి కావాలి ధృవంతైరాసంధాన ధృవం ఇంద్రుడు అడ్జ్ఞ వీళ్ళకి వీళ్ళ ముఖాలకి ఇంద్రుడు అడ్జ్ఞ కావాల్సి వచ్చారు వీళ్ళ ముఖానికి కాఫీలు ఉప్మాలు పంచలు బంగారాలు తప్ప వీళ్ళకి ఇంద్రుడు అగ్ని కావాల్సి వచ్చారా వీళ్ళకి ఇంద్రుడు అగ్ని వీళ్ళ ముఖానికి ఇంద్రుడు అగ్ని తక్కువయారా కామక్రోధ పరాయణంలో ఉంట కాన్షియస్నెస్ అది కాన్షియస్నెస్ అంత కలుషితమైన కాన్షియస్నెస్ అదే కానీ మరొకటి లేదు కామక్రోధ పరం అయనం పరహ ఆశ్రయ కామక్రోధపరాయణ కామక్రోధాలను గట్టిగా పట్టుకుని ఉంటారు కామక్రోధపరాయణ అంటే కామక్రోధాలను గట్టిగా ఆశ్రయించి అంటే పట్టుకుని అంత కామక్రోధాలు ఆఖరికి పూజలు దేవాలయాలు దేవుళ్ళు అంతా కామప్రోత కామక్రోధాలు తప్ప వీడి ఒళ్ళంతా కామప్రో వీళ్ళు చీరి చేస్తే కామప్రోహాలు ఓడిపోతూ ఉంటాయి అలా ఉంటారు మరి ఈ పాఠం వానే ఉంటుంది నేను చెప్పాను కదా అధ్యాయం ఎంత అలాగే ఉంటుంది చెప్పాను తప్ప ఇంకేమీ కోరికలు నెగిటివ్ ఫీలింగ్స్ ద్వేషము క్రోధ శబ్దానికి మొక్క ఎగిటించి అంతా వచ్చేస్తుంది ద్వేషము అసూయ ఫ్రస్ట్రేషన్ చికాకు అన్ని అన్ని కూడా క్రోధంలో కూడా రామా అంటే కోరుతుంది సో డిజైర్స్ అండ్ పియర్స్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ పియర్స్ ట్రైబల్ పీపుల్ పోరాటాలని ట్రైబల్ పీపుల్ వాళ్ళకి డిజైర్స్ ఉంది సో అలాగే వాళ్ళకి ఫియర్స్ ఉంది వాళ్ళకి డిజైర్స్ ఏమిటి ఇవాళ వేసాలు మంచి గొర్రె దొరికిన తర్వాత మంచి లేడే దొరికినట్లయితే దాన్ని కాల్చి మనం బాధ్యత పార్టీ చేసుకోవచ్చు అది వాడి కోరిక పూర్వం ఆ అడవి మానవుడు ఆటవిక మానవుడు యొక్క కోరిక ఈ రోజు కోరిక ఏంటి నాకు ఈ రోజు లంచం పదివేలు తప్పు రాకుండా ముట్టినట్లయితే నేను దేవుడికి పర్సెంట్ నేను కమిషన్ ఇస్తాను అది కోరిక ఆ రోజు ట్రైబల్స్ ఎలా ఉండేవారు ఆపోజిట్ ట్రైబల్స్ ఉంటారు అసలు ఒక ట్రైబలి ఇంకో ట్రైబలిటీ పడదు ఎథనిక్ ట్రైబ్స్ దాంట్లో సత్తులు కటార్లు కూడా ఒకరిని ఒకళ్ళు కొన్ని చేసుకుని నరిపేసుకుని చంపేసుకునే ట్రైబ్స్ ఈ రోజు ఏమిటి వీటి వాడి ద్వేషం వాడి వీడి ద్వేషం అలా పరస్పర ద్వేషాలు సత్తులు కటార్లు వాడడం మానేసి మిగతా సాధనాలను అందించుకుని ఎన్ని రకాలుగా ఇతరులను ద్వేషించడానికి అవకాశం ఉందో అలా ద్వేషిస్తున్నారు ఆటలిక మానవుడికి ఆధునిక మానవుడికి తేడా ఏమీ లేదు కామక్రోధ పరాయణత్వము ఇద్దరికీ సమానంగా ఉన్నది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హే చే అనేక పనులు చేస్తూ లౌకికమైన కర్మలు చేస్తారు ఈశ్వరారాధనా రూపములైన కర్మలు కూడా చేస్తూ ఉంటారు ఎందుకోసం చేస్తారో తెలుసుకున్నా ఈ కర్మలను కామభోగా కామభోగ ప్రయోజనా ఆ అది సమాసంలో అర్థం అది అవ్యయము అవ్యయము అంటే ద్వితీయాభిభక్తి ఏకవచనం నపూష అలాగే దాన్ని అవ్యయం అంటారు పథమాభిభక్తి చెప్పమన్నారు అనుకోండి కామభోగార్థం ఏకవచనం వివచనం చెప్పంటే కామభోగాహువచనం చెప్పమంటే కామభోగార్థం ద్వితీయ శక్తి ఏకవచనం రామభోగార్థం ద్వితీయ విషయ ద్వివచనం రామభోగాథం అలా ఉంటుంది దాని బాలిక మహర్షం అలా ద్వితీయ నపుంస కలింగ ద్వితీయ కవచనము అదే రూపంలో అగ్ని భక్తులు ఉంటాయి అని ఆయన కాబట్టి ఒకడు పని చేస్తున్నాడు దేనికోసం కామభోగా ఇద్దరు పని చేస్తున్నారు దేనికోసం కామభోగా అది ఎప్పుడు మారుతాడు అలాగే ఉంటుంది అవ్యయము కానీ మీరు ఆ అర్థశబ్దానికి అర్థం ఏమిటంటే ప్రయోజనము కామభోగ ప్రయోజనాయా దీని ఇది శబ్దం అది అవ్యయం కామభోగాథం అంటే కామభోగములనే ప్రయోజనము పొడవు కామభోగములు అంటే కామించేటి కామాహ అనుచేత కూరబడే భోగ భోగ్యములు ఏవైతే ఉంటాయో వాటిని భోగించుటూ అదే ప్రయోజనం కా పెట్టుకుని లక్ష్యంగా పెట్టుకుని మనుషులు సకల కర్మలను అనుష్ఠిస్తూ ఉంటారు కామభోగే చేస్తే నా ధర్మ ధర్మం కోసం చేయాలి కామభోగములు అసురులు అలా ధర్మము అంటే కేవలము స్వర్గాన్ని పోవడమనే కాదు ఆత్మ ధర్మం మా అనురా ధర్మంలో భాగములే వాటి కోసం చేయరు కేవలము తమ కోరికలను తీర్చుకోవడం అన్ని రకముల చేష్టలను చేస్తారు అయితే ఎప్పుడైతే కర్మస్లోభాలు బాగా పెరిగిపోతాయో డబ్బు యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉంది డబ్బు పూర్ణాలు ఎవరికి తమకు వస్తారు ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి ఎవరికైనా కోర్స్ కోర్టులో కేసులు వేయాలి కొన్ని గోడ ఉండదు లాయర్లు ముంగేస్తారు ఆయనకి ఆ ఢిల్లీ గారికి లాయర్లు పెట్టుకున్నాడు ఆయనకి పదిహేను నిమిషాలకి ఇరవై లక్షలు ఆయనకి అంతకంటే ఆ శత్రువుకి కలిసి మాట్లాడేసి ఆయన మనకు జరిగి శత్రుత్వం మన ఇద్దరం మిత్రులు మనం చెప్పేసి ఆ ఇరవై లక్షలు చెరువు పది లక్షలు బయటలో వచ్చేసి హాయిగా పడుతుంది కానీ ద్వేషం పలుకు చేసి పనులన్నీ కామభోగం కొరకు చేస్తున్నారు తప్ప ఆత్మధర్మం కొరకు కాదు అన్యాయనా అర్థసంచ డబ్బు మూట ప్రచయము సంకేయము ప్రచయము మూటగా తరం పోబేటం చేయాలంటే పోబేటం చేయనే అనేది భాగం ప్రోగు చేయక అన్యాయంగా డబ్బుని ప్రోగు చేయడం ఎక్యూములేట్ చేయటం అన్యాయంగా అన్యాయం అంటే ఏంటంటే అన్యాయేనా పరస్వాపహరణాది నా ఇత్య ఇతరుల సొమ్ము పరస్వాన్ని అపహరించడం ఇతరుల సొమ్ముని మీరు అపహరించడం దాని పేరు అన్యాయం వర్థం పుచ్చుకున్నాడు అనుకోండి పరస్వామి ఇతరుల సత్తులు మీరు అపహరించబడతాయి కదా దేవాలయాలకి మాన్యాలు ఇచ్చారు ఎవరిలో కొద్దరు వాళ్ళు ఎందుకో ఇచ్చారు మాన్యాలు వాళ్ళు ఎవరున్నారంటే ఈ దేవాలయంలో పూజారి చేస్తున్నారు ప్రసాదమైన లోత అక్కడ పూర్వం చదువుకున్నారు దేవాలయం చదువు ఉంది అక్కడికి వెళ్ళి తెలుసు వాళ్ళు చదువుకుంటున్నారు దేవాలయంలో చికిత్స ఉంది ఆయుర్వేదం అంతా అక్కడి నుంచే వచ్చింది ఆయుర్వేదం ఇచ్చు దేవాలయంలో కూర్చొని మందులు ఇచ్చి కాబట్టి దేవుడికి పూజ ఆహారం ఉచితంగా ఇవ్వడము ఏదో దేవుడు వచ్చి దేవుడికి ప్రసాదము ప్రసాదం ఈ మధ్యన వచ్చింది ప్రసాదం అంత కాదు ఈ మధ్యన ఈ హిందూ ధర్మం యొక్క మౌలికమైన లక్షణము ఏమిటి అంటే నదీ స్నానములు దేవాలయ దర్శనములు ప్రసాద భక్షణము అని చెప్పవచ్చు ప్రసాదం భక్షయటి ప్రసాద భక్షణము అది ఒక ప్రత్యేక ధర్మంగా తీర్చిదిద్దుకున్న పరిస్థితి ఈ మధ్య కాదు గత రెండు వందల మూడు నుంచి ప్రారంభమైంది ప్రసాదము దిముక అనేది ప్రధాన కార్యక్రమంగా తయారైంది ప్రసాద విక్రయ ఉంది ఇంకా విక్రయ ఎప్పుడు ప్రారంభమవుతుంది జనాలు దాని వెంటబడ్డప్పుడే అది విక్రయ ఇప్పుడు మామూలుగా ఈవేళ వేపాకులు మావిడాకులు అమ్ముతారా బయట అమ్మరు కానీ ఉగాది వేపాకులు మావిడాకులు అబ్బుతారు వీళ్ళందరూ ఏమి కావాలంటే అది అమ్ముతారు అందరూ ప్రసాదం ప్రసాదం ప్రసాదం అది అమ్మడం ఎవరు పెట్టారు లేకపోతే నేను పుస్తరాలు నదీ స్నానానికి వెళ్ళాను అతకుండా ఎవరన్నా ఉంటున్నారు ఎవరో తీసుకుని వెళ్ళాలి నదీ స్నానం అయింది స్నానం చేసి వచ్చి నేను మామూలుగా సూర్యుడికి దండం పెట్టి నదికి దండం పెట్టేప్పుడు నా దేవ పూజ పూర్తి అయిపోయింది సూర్యుడు నది కాకుండా ఇంక దేవుడు వేరే దేవుడు ఎక్కడి నుండి అక్కర్లేదు కూడాను అయితే అక్కడ శివాలయం నాతో పాటు నేను తీసుకెళ్లిన వ్యక్తి నా ఐడియాస్ ఇతరుల నుండి నేను ఇంకో అలా కావాలంటే అలా శివాలయం శివుణ్ణి చూద్దాం అని అంటే సరే కదా నీ చూసింది సూర్యుడికి చూస్తే శివుడు కానీదా ఇంత లేటే ఇంకో శివుడు ఉన్నాడా అసలు సత్పటి నీల విలోహిత కాదు ఈ శివుణ్ణి కూడా సరే ఆయన పది రూపాయల కట్టండి శివుణ్ణి చూడడానికి పది రూపాయల కట్టి చిన్న దేవాలయం పెట్టుకున్నారు మీ ఊళ్ళో ఎప్పుడూ శివాలయాలు ఎవరో రారు పది రూపాయల టిక్కెట్ ఏంటండి అని నేను అంటే మరి ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చి డబ్బులు లేదు ఇప్పుడు ఏదో చెప్పేసి అయితే అంటారు నేనేం తీసేది ఉంటాయి ఒక టికెట్ ఏమన్నా మీరు ఇద్దరులా కట్టి కాదు ఒక టిక్కెట్ ఇద్దరు వెళ్ళకపోదరు లేదు ఇద్దరు అక్కర్లా చేయకపోవడం టికెట్ పది రూపాయలు ఒక టిక్కెట్ కొని మీరు వెళ్ళి చూసినంత శివుడు ఆ కాదు మరి మీరు మీరు చెబుతురు కాదు నాకు శివుడు మీకు ఎలా కనపడతాడో నాకు మీరు చౌదరి దర్శనం అంటే సరే అయినా ఆ వ్యక్తి లోపలికి ఒక్క మేము జనమే ఉన్నాం ఇంకెవరూ లేరు నేను అడిగాను ఇది మామూలు అప్పుడైనా ఉంటుందా ఈ చెక్క మామూలు అప్పుడు ఉన్నది సార్ ఏదైనా పుష్కరాల కథలోనే చెక్క అంటే సరే మీరు వెయ్యి మంది వెళ్ళి మేము దర్శనం దర్శనం అని హడావుడి చేశారనుకోండి దర్శనానికి చెక్కటి పెడతారు అందరూ ప్రసాదం ప్రసాదం మొదలు పెడితే చక్కట్టు పెట్టారు తిరుపతిలో చెక్క ఈ మధ్యనే వస్తుంది రెండేళ్ళు చరిత్ర లేదు ప్రసాద భక్షణాన్ని నూట యాభై ఏళ్ళ చదివిత్ర ఇదే దేశం మీరు మరి ఇలాంటి విషయాలు నేను చెప్తే మీకు నచ్చుతుందో నచ్చుదో నాకు తెలుగు కానీ కాబట్టి ఎనీవే సో ఏవో ప్రసాదాలే ఉంటాయి అని మాన్యాలు ఇచ్చారు పూర్వం సమాజ సేవ అవుతుంది సమాజ కేంద్రంగా ఉంది అని మాన్యాలు ఈ మాన్యాలను వీళ్ళు అపహరించడం వల్ల మాన్యాలను అపహరించబడేస్తారు ఇప్పుడు దేవుడు మాన్యాలు ఎన్ని ఉన్నాయి మరి మీరు ఏ ఫాలో అవుతున్నారో ఏమో నాకు తెలియదు కానీ ఎంఎస్ఎల్ అని ఒక మంచి ఒక ఉత్తమ సంచీనుడు ఒక ఆయన ఉండారు ఆయన ఎమ్మెల్యే అని అని సత్యనారాయణ గారు శాఖ మంత్రిగా ఆయన్ని పెట్టారు ఎవరు వైఎస్ఆర్ కేబినెట్ లో శాఖ మంత్రి అక్కడ అడిగారు ఒక ప్రశ్న ప్రశ్న సమాధానం ప్రశ్న ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు అప్పట్లో ఎమైటెడ్గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ఎన్ని వందల వేల ఎకరాలు దేవాలయాలు ఉన్నాయి ఒరిజినల్ గా ఎంత భాగం కబ్జాగ్రీ ఎంత భాగం మిగిలి ఉన్నది ఇది ప్రశ్న ఆయన చేయాల్సిందల్లా అంచెలు చెప్పాలి ఆయన వెనబడ్డు ఆయన ఏం చెప్పాడో చూస్తున్నాను ఈ దేవాదాయ దేవాదాయ శాఖ మంత్రి ఈ దేవాదాయ శాఖ అంత కష్మలమైన శాఖ అదే తప్ప దొరకట్లేదు దీంట్లో సెక్రటరీలు అందరి సెక్రటరీలు అందరూ కూడా దొంగలు వాళ్ళు మీకు సరైన లెక్కలు చెప్పదు వాళ్ళు చెప్పిన లెక్కల మీద నాకు నమ్మకం లేదు అది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి కూర్చున్నాడు ఏది అసెంబ్లీలో అందరూ ముక్కు మీరు వేలేస్తున్నారు ఏంటి దేవాదాయ శాఖ మంత్రి ఏవో ఇంకెళ్ళి చెప్పలేవో ఐదు లక్షల ఎకరాలు ఉన్నాయి మూడు లక్షల ఎకరాలు కబ్జా ఏ రెండు లక్షల ఎకరాలు మిగిలేయి అని ఏదో చెప్పొచ్చు కదా అని చెప్పలేదు ఆ సెకర్స్ రావు వాళ్ళు చెప్పరు చాలా మటు వాళ్ళకు కూడా తెలీదు అంతా కూడా కబ్జా అయిపోయి ఉన్నది దీన్ని క్షాళన చేయటం నా కాదు అని చెప్పారు ఏదో నాకు గుర్తుందని చెప్పాను మీకు కావాలంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లేని ఎంఎస్ఎం గారి ఆ క్వశ్చన్ ఆన్సర్ తీసుకొచ్చిన ఒక ఇన్స్టిట్యూషన్ అంటే పరస్వాన్ని అపహరించడాన్ని ఇన్స్టిట్యూషన్లైజ్ చేసి పరిశారు ఇతరుల సొత్తును అపహరించడము ఒక ప్రధాన వ్యవస్థితమైన పకడ్బందీ కార్యక్రమం తయారు చేసి అపహరించేశారు అలా ఉన్నారు ఆవిధంగా తర్వాత స్త్రీధనాన్ని అపహరించే స్త్రీధనం ఉంటుంది ఎందుకంటే స్త్రీకి తల్లిలో ఎకరంలో కొన్ని ఎకరాలు భూమిస్తాడు అది అపహరించేయడం ఆమె ఆమె వైధల్యం వచ్చిందంటే పూర్వం వైధల్యం ఉండేది ఆ వైధల్యానికి ఆవిడ చూసుకోలేని భూమిని అన్నయాలు తమ్ముడు చూసి పెట్టాలి ఈ అన్నయాలు తమ్ముడు ఏం చేస్తాడు అంటే ఆవిడతో ఎదురు పాలేసి ఇంట్లో పెట్టుకోవడం అది కూడా రెండు పూటల భోజనం పెట్టాలి వైసల్యంలో రెండు పోట్లు భోజనం చేయకూడదు రెండు పూటే భోజనం చేయాలి రెండో పూట పిండి తినాలి అందరూ మనందరం కూడా రెండో పూట పిండి తింటేనే ఆరోగ్యానికి మంచిది బాడ కేవలం వైసంజీ అదే వాడు సో ఆ విధంగా సింపుల్ గా రోజంతా ఆ లేడీస్ అయితే పని చేయించుకోండి క్యాటరీ చేయించుకోవాలి ఆవిడ దగ్గర రెండెకరాలు మూడు ఎకరాలో తండ్రి ఇచ్చిందో లేకపోతే భర్త పోయిన భర్త ఇచ్చి పోయిందో ఏదో ఉంటుంది అది వీడి పిని చేస్తారు ఈ అన్నగారు తమ్ముడు వీడి పింజేస్తారు అంతేగాని ఆమె సో ఇది మన ముద్ద రాదు అని ఆవిడకే ఇచ్చి ఆవిడికి మనం సపోర్ట్ ఉండాలి తప్ప ఆవి మనం ఎక్స్పెడ్ చేయకూడదు అనే అవసరం ఉండదు అందరూ దొంగ వేషాలు ఎన్ని వేయాలో అని రైతు మాత్రం నామాలు తిండి కట్లు గట్టిగా పెట్టుకుంటూ ఉన్నాం చేసే పనులన్నీ కూడా ఇలాగంటే అన్యాయ పనులు పర పరంగా చాలా తప్పు పరవ్యత కూడా మనం తీసుకోం కోటి రూపాయలు అక్కడ పెట్టి ఎవళ్ళు లేకుండా మనకు అప్పగేసి వెళ్ళిపోతే మనం ఆ కోటి రూపాయలు చేసి చూడకుండా మనం కూడా నడిపి వెళ్ళిపోవాలి అది ఎవళ్ళదైతే వాళ్ళు తీసుకుంటారు ఎవరైనా అపహరిస్తే ఇంకొకళ్ళు అపహరించాలి కానీ మాత్రం ముక్కుకోకూడదు అలా ఉండాలి విజత పరవిత్రాన్ని అపహరిస్తూ వీళ్ళు ఈ అసురులు ఉంటారు మంచిదండి పరమకృష్ణ ఇదమద్యమయాబ్ధం ఇదం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమీ భవిష్యతి పునర్ధనం ఇంకో దృష్టాంతం చేస్తారు ఇది కొంత జ్యువెలరీ దృష్టాంతం మరొలా అనుకోకండి ఇంకేదో నాకు గుర్తొచ్చిన దృష్టాంతం చెప్తున్నాను నేను జ్యువెలరీ కనుక సంబంధించింది కూడా అవసరం నాకు దొరికిన దృష్టాంతం నేను చూసా నాకు ఇష్టం దినిమం జ్యువెలరీ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ అనేదో అలాంటి పుస్తకం ఫస్ట్ పే చాలా గ్లాసీగా ఉంటుంది చాలా మంచి హై క్వాలిటీ ఆఫ్ కాకడం మీద మంచి ఖరీదైన ముద్రణతో ఇయర్ రింగ్ ప్రతి వాళ్ళకూ ఉంది తీరూ హయర్ రింగ్ డజన్ రెండు డజన్లో సెట్లు ఉన్నారు వేరియేషన్ పొర సెట్ ఉంది అంటే ఇటు ఇటు సేమ్ ఇయర్ రింగ్స్ ఉంది ఇప్పుడు ఫ్యాషన్ మారింది ఇది డౌర్ ఇచ్చారో లేదా ఇంకో రకంగా ఉంటుంది చూసి కగ్గా పడ్డా అయ్యో అవు పొరపాటు అలా పెట్టుకొచ్చారేమో ఒకటి ఒక నలభై మిస్టేక్ పెట్టుకొచ్చారేమో అనుకుంటాను నేను మిస్టేక్ లేదు ఇటు వేరు ఇటు వేరు ఇదేమో దొండ్రంగా ఉంటుంది ఇదేమో కోలగా ఉంటుంది అది ఒకటి డూ హ్యావ్ ఎన్ ఆఫ్ యాజ్ దోస్ యూ హ్యాచ్ అలాగా వంద పేజీలు ఉంటాయి ఈ వంద పేజీలలో మన దగ్గర ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఎన్ని లేదు మన దగ్గర ముప్పై ఏడు ఉన్నాయి ఇంకా మన దగ్గర ఎన్ని ఉండాలి యాభై మూడు ఉండాలి మనోరథం ఓకే ఇంతవరకు దగ్గర పోగేసుకున్నాము ఈ పైన ఇంకా పోగేయాల్సింది ఇది అని అలా చిక్కులు పెట్టుకుంటూ ఉన్నాం ఓకే ఆ సో అలాగా ప్రతిదానికే అలాగే మన దగ్గర ఈ గ్యాడ్జెట్స్ ఎన్ని ఉన్నాయి ఈ ఐదు రకాలు ఉండాలి ఎన్ని ఉన్నాయి ఇప్పటికీ మూడు ఉన్నాయి మూడు మనం పోగేసేయాలి ఇంకో రెండు ఉండాలి ఇప్పుడు మీ దగ్గర ఏముండాలి ల్యాప్టాప్ ఉండాలా ఉండాలి స్మార్ట్ ఫోన్ ఉండాలా ఉండాలి ఐపాడ్ ఉండాలా ఉండాలి ఐ ప్యాడ్ ఉండాలి తర్వాత ఇంకేదైనా అలాంటివి ఉండాలా ఉండాలి ఐదు ఉండాలి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రోజు ఉన్నాయి ఇంకో మూడు మనం సంపాదించుకోవాలి ఇద మధ్య మయా లబ్ధం ఇదం ప్రాప్స్టే నా చిన్నప్పుడు అమరాపురంలో ఒక టౌన్ ఉండేది అక్కడ మూడు సినిమా హాల్స్ ఉండవు మూడు ముచ్చటగా మూడు ఏమండి ఎలా ఇక్కడ ఏమి సినిమాతున్నాయి ఇక్కడ దాటుతోంది అక్కడ దాటుతోంది అక్కడ దాటు నువ్వు ఎన్ని చూసావు ఇంట్లో నేను బొంగు చూసాను ఇంకా మరి ఆలోచన కదా ఆ మూడు కూడా చూసేస్తే అలా ఉంది ఇదే నేను ఇంత సంపాదించాను ఈ పైన ఈ సంపాదించాను ఎప్పటికీ ఇదే క్యాల్కులేషన్ ఇద మధ్యం అయా ఈనాటి వరకు నా నేనింత వరకు పొందినాను ఈ ఈ కోరికలను కూడా తీసుకుంటాను అంటే అలాగే క్యాల్కులేషన్ భాష్యకారుల అవతారిక వాళ్ళ అభిప్రాయం ఈ విధంగా ఉంటుందంటే ఈ కామక్రోధ పరాయంలో ఉన్నారే వీళ్ళ ఆలోచన సరళి ఈ విధంగా ఉంటుంది ఏ విధంగా ఇంకా ఎలా ఉంటుందంటే అద్య మయా ఇదం లబ్ధం ఇద్య మయా లబ్ధం అద్య ఈనాడు ఇంత సంపాదించాను ఇదం ప్రాప్తి మనం అమ్మకం వీళ్ళు అంచం పుచ్చుకునే వాళ్ళు ఉన్న అనుకోండి రోజుకి ఐదు వందలైనా నాకు అంచం లేకపోతే రోజు గడవదు ఈ రోజు ఐదు వందలు వచ్చేసింది నిన్న రాలేదు అది ఘాటాగుండిపోయింది ఘాటా ఈ రోజు వచ్చింది నిన్న రాంది ఆ ఘాటాలాగుండిపోయింది ఈ రోజు ఇంక మళ్ళీ కస్టమర్ సేవ కొట్టేసే ఇంటికి వెళ్ళిపోతున్నాము మరి ఈ ఘాటా నిన్న రాలేదు కదా దాని మాట ఎదుటి సేపు రేపటి ఐదు వందలు దాదాపు నిన్న ఐదు వందలు కలుపుతున్నా రేపు వెయ్యి రూపాయలు మనం లంచం సంపాదించాల్సిందే ఇద మధ్య మనం ఒక ఆయన ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉద్యోగం సంపాదించాడు చెక్ పోస్ట్ ఉద్యోగం చెక్ పోస్ట్ ఉద్యోగానికి లంచాలు రాలి లంచం ఇచ్చి చెక్ పోస్ట్ ఉద్యోగం సంపాదించాడు ట్రాన్స్ఫర్ ఆ చెక్ పోస్ట్ లో ఇటువంటి లారీ అటువెళ్ళి లారీ అన్ని లారీల దగ్గర లంచాలు పట్టేయడం ట్టి ఇంత మూట చేసి కర్ణాటక లో కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మూడో నాలుగో ఉండేవి ఇంజనీరింగ్ కాలేజీ కర్ణాటకలో పాతిక ఉండేది ఈ డబ్బు బాగా ఇంజనీర్ ట్రాన్స్ఫర్ అయిపోతుందని వెంటబెట్టుకుని వీళ్ళు కూడా మౌన పెట్టారు ఈ మోడల్ కర్ణాటక వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి డొనేషన్ బాగా వసూలు చేసి డిగ్రీ ఇచ్చి పంపించడం చదువు చెప్పినా చెప్పకపోయినా అని ఈ ఈ కుషితమైన మోడలు దీన్ని ప్రవేశపెట్టిన భారతదేశంలో ప్రవేశపెట్టిన ఘనత కర్ణాటక సంస్థానానికి చెందుతుంది కర్ణాటక డెవలప్మెంట్కి చెందుతుంది సో కర్ణాటకలో కాలేజీలకి వచ్చి అమ్ముకుంద్రా సీట్లు మీకు దోషుతున్నంత మేరకు దండుతుంది అని ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది మనం వెనకబడిపోయామని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్ గారు మొదలుపెట్టారు అప్పట్లో అప్పట్లో కర్ణాటక ఇంజనీరింగ్ అంటే సన్సెట్ లో సీట్లు రాని వాళ్ళందరూ బస్సులు వచ్చేసి బెంగళూరు వెళ్ళిపోవడం అక్కడ బెంగళూరు మైసూరు తుమ్ూరు చిక్మగలూరు మొత్తం ఆ ఊళ్ళో అన్నిళ్లలో ఉన్నాడు ఇంజనీరింగ్ దాడు ఈ నిన్నో కాబట్టి ఈయనం ఏం చేసాడంటే ఈ లంచం అంతా పోగేసే ఒక పది లక్షలు ఆ రోజుల్లో పది లక్షలు అంటే చాలా ఎక్కువ ఈ పది లక్షలు ఈ కొడుకుని ఇంజనీరింగ్లో చేయండి అలాగే డొనేషన్ వచ్చింది వాడు ఏడాది ఒక రెండు లక్షల రూపాయలు బలాదూరు తిరిగి పరీక్ష ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చింది ఎలా పాస్ అయ్యావాస్ అయ్యాలో ఫోర్త్ ఇయర్ లో ఎన్ని సంక్రిప్లు మిగిలిపోయావా అన్ని మిగిలిపోయాయి థర్డ్ అన్ని పాస్ అయ్యేవా మరి ఎన్ని పాస్ అయ్యావో రెండు సెకండ్ ఇయర్ ఒకటి మిగిలిన ఫస్ట్ ఇయర్లు మూడు మిగిలినవి అది వాడి పరిస్థితి డొనేషన్ కాలేజీలో పరీక్షలు ఫెయిల్ అయినా ముందుకు ఉండడం ఫీజులు కంటే స్టో వెళ్ళిపోతూ ఉంటాడు పరీక్షలు ఫెయిల్ అయినా వీడు ఇంటికి వచ్చేప్పటికీ మొత్తం పదహారు సబ్జెక్ట్స్ లో పన్నెండు సబ్జెక్ట్స్ నుంచే నాలుగు సబ్జెక్ట్స్ పాస్ అవుతాం మరి ఏం చేస్తావు చదువు పరీక్షలు రాస్తాం మళ్ళీ సెప్టెంబరు మార్చి మార్చి సెప్టెంబరు అలాగే కట్ క్లాస్ వీడు లండ్ సంపాదించిన డబ్బు అంతా ఆ కర్ణాటక గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు వచ్చేస్తున్నారు కొంతేమో మళ్ళీ బిజినెస్ లో ఏదో ఒక ఏదో ఏదో ఒకటి ఇలా ఉంటాయి ఈ లంచాలు ఇవి ఆ విధంగా ఉంటాయి లంచం పురుషుని బాగుపడడం వల్ల ఎవరు లేడి సృష్టి అలా కనపడతారు పరవెత్తమును అపహరించి అలా అనిపిస్తుంది అదే శక్తి అనుకున్న వాళ్ళు మనం అంతటి మూర్ఖులు ఉంటారా లోకంలో సో వాళ్ళ యొక్క ఎలా ఉంటాయి భయా అర్జ లబ్ధం నిదం ఇదం ఇద మస్తి ఇంతవరకు నేను పోగేశాను ఇది ఉంది ఇద మాత్రమే భవిష్యత్తు పునార్ధనం మళ్ళా ఇంకా డబ్బు సంపాదించి కూడా నేను పోగేసుకుంటాను అని ఇలా ఆలోచిస్తూ ఉంటాను ఇలా కూడా ఉంటారు కదా ఇలాంటి మనుషులు ఉంటారా అని మనకు ఆశ్చర్యం మనమేమో ఓ కోపస్థం వండుతా ఓ మూల పండుతాము కనుక మనకు ఆశ్చర్యం వస్తుంది ఇలాగే ఉంటారు కదా ఎవరో మహాత్ములు వస్తున్నారు నా పక్కన ఒక పెద్ద స్వామీజీ ఉండి చూడతానికి ఆయన అన్నం పెట్ట ఆయన మంచి విరక్త మహాత్మను అన్నాడు చెప్పి నాకు ఆశ్చర్య వచ్చిన మహాత్ములు కూడా విరక్త మహాత్ములు అనేవాడు సెపరేట్ గా ఉంటాడు అంటే నీకేం తెలుసు అన్నా నువ్వు ఒకసారి హరిద్వారం వెళ్ళి చూడు తెలుస్తుంది నీకు విరక్త మహాత్ములు అసలు ఎక్కడా దరిదాపుల్లో కనబడరు ఓ యంగ్ బ్రహ్మ యంగ్ సన్యాసి ఉరియా బాబీ మహారాజు దగ్గరికి దండబెట్టడానికి వెళ్ళాడు వెళ్ళి మహాత్మా మీ పాదాభంలో చూస్తున్నాను మీ ఆశ్చర్యం మంచితో నువ్వు సన్యాసం చూస్తున్నావు జాగ్రత్తగా ఉందమ్మా నేను వెళ్ళి వస్తాను ఇటుకే సూత్ర హిమాలయాలకు జాగ్రత్తగా హరిద్వార్లోకి వెళ్లకుండా బైపాస్ కింద వెళ్ళి సుమా అని చెప్పారు ఎందుకు అలా ఏం చెప్తున్నారంటే హరిద్వార్లో అక్కడ అక్కడ ఆ ప్రపంచంలో పడిపోయావంటే డబ్బు ప్రపంచంలో పడిపోతావు అక్కడంతా డబ్బే తప్పి నీకు ఏమీ లేదు ఆశ్రమాలు డబ్బు డబ్బు ఆశ్రమాలు తప్పి అది ఏమీ లేదు నువ్వు అది అవాయిడ్ చేసి ఆ పైన హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోవాలి చెప్పటా ధనమే పైసామే పరమాత్మే అని సర్వం కలిగిన బ్రహ్మాన్ని పోయి పైసాని పరమాత్మహే పడ్డా వచ్చి ఆఖరికి ఆకలిక సన్యాసంలో కూడా బిజినెస్ దృష్టితోటి ప్రవచనాలు తీసుకోకుండా దీనికి ఓమ్ బిజినెస్ అంటే దాని పేరే ఓమ్ బిజినెస్ దాని మీద ఒక జర్నల్ మంచి జర్నల్ ఒకటి వస్తుంది మెయిన్ జర్నల్ అండి ఆఫ్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ జర్నల్ ఎకనామిక్ ఇండియన్ లక్ష్యం ఇండియన్ లక్ష్యంలో మంచి టెక్నాలజీ దాంట్లో ఓమ్ బిజినెస్ అని ఒక ఆర్థిక ఫొటోస్ తోటి మంచి రిసెర్చ్ చేసి వేసే రాజధాని అన్ని ఓమ్ బిజినెస్ ఇప్పుడు టీవీ ఛానల్ సార్ ఒక ఆయన ప్రవచనం ఉంటుంది ఆ ప్రవచనానికి మీరు రెండు వస్తారు ఎన్ని ఎంటర్టైన్మెంట్ పాఠాన్ని మొదట్లేదు తే ప్రతి వారికి ఎంటర్టైన్మెంట్ కావాలి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎంటర్టైన్మెంటాయి ప్రవచనంలో కూడా ఎంటర్టైన్మెంట్ లేకపోతే మరి వైనుల్లు తబలాలు ఎందుకు ప్రవచనంలో వైలుళ్ళు తబలాలు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు జనం వాళ్ళు దానికి రావాలని కూడా ఎంటర్టైన్ ప్రవేశపెట్టాయి ఆయన గద్దె మీద కూర్చున్నారు పార్థ సింహాసం బ్రహ్మాండమైన నలకల్లిలో ఉంటాయి సింహాసనం పద్మాకారంగా అలంకారాలు వెనక ఇటు అసలు ఓహో విక్రమార్కుడు కూడా అలా సింహాసన తీసుకున్నాడా అన్నట్టుగా ఉంటాయి సింహాసనాలు పెద్ద పెద్ద సింహాసనాలు అది మీద ఎక్కువ మైత్రులు హారతులు హారతి సింహాసనానికి హారతి అక్కడ ఓ భగవతి దృష్టిని పెట్టారు దీనికి హారతి ఏమన్నా ఓ కొంత హారతి ఆయనకి కొంత హారతి హారతి సింహాసనానికి పక్కన కృష్ణుడు విగ్రహం పెట్టడం కొంత హారతి విగ్రహానికి ఈ రకంగా ఎంత షో ఆ సరిగ్గా ఆ లైవ్ ఉంటుంది టీవీ ఛానల్స్ ఉంటాయి వీటి ఆధారపడి ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్లో లైవ్ ఉంటుంది వాడు వీరికి సమర్థిస్తాడు ఆ సమర్థించు ఆ సౌదర్ కూడా వీడిని బాగుంటుంది మళ్ళీ వాడు సమర్థించే ఆపుతాం అక్కడ ఒకొక్క యూనిట్ మధ్యలో కమర్షియల్ బ్రేక్ ఉంటుంది ఆ కమర్షియల్ బ్రేక్కి తగ్గట్టుగా ఈయన టీచింగ్ టీచింగ్ ఏమి ఉండదుగా ఉంటే ఏదో ఏమి ఉండదు పెద్ద విషయమే ఉండదు సో ఏదో నేను ఇమిటేట్ చేద్దామని అర్థం తాను చేయలేకపోతాను నాకు చేత కాకుండా సో హనుమ ఉన్నాడే గొప్ప రాము అని ఓ రెండు నిమిషం ఓ నిమిషం ఆగాలి ఎందుకంటే చాలా గంభీరమైన విషయం చెప్పే మరి ఆడియన్స్ దాన్ని ఆకలించి చేసుకుని అర్థం చేసుకుని ఆకలించి చూసుకున్నాక మళ్ళీ ఎందుకు చాలా గొప్ప రాము తప్పు ఆ హనుమకు ఎట్టు చూసినా రాముడు తప్పు ఇంకేమి కనకూడదు అనేప్పటికీ వైలిని దాంట్లో వైలిని ఎందుకు చెప్పు చేసి చూస్తే రాముడు ఒక్క కేసి చూస్తే బాబుడు నేను మళ్ళీ కరెక్ట్ గా చెప్పేస్తున్నాను కృషాగా మీరు గమనించారు నేను ఇమిటేట్ చేద్దామని మొదలుపెట్టి నేను కరెక్ట్గా చెప్పే కరెక్ట్గా చెప్పేసి ఇవిటేషన్ రాబోతుంది నాకు జాతకా లేదు ఇమిటేషన్ చేబలా హను పైకి చూశాడ డబడవో డబడవా అంత పైకి చూడడంలో సబల ఎందుకు అంటే ఏదో ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్ లాభం ఏమి ఉండదు అరగంట అయిన తర్వాత ఈయన చెప్పింది ఏమిటి ఏదైనా ఒక పాయింట్ ఉందా అంటే నో పాయింట్ నో హెడ్ నో టెయిల్ చాలా కోకాలే ఉపన్యాసం ఊకదానికి ఆ టీవీ ఛానల్ ఇప్పుడు ఈ ఆడియన్స్ వాళ్ళు ఇచ్చేటువంటి దక్షిణలు చందాలు తర్వాత కమర్షియల్ బ్రేక్ ఉంటుంది కమర్షియల్ బ్రేక్ లో అడ్వర్టైజ్మెంట్లు ఛానల్ రన్నింగ్ ఈయన ఆ ఛానల్ వాళ్ళు కనిపిస్తారు కమర్షియల్ బ్రేక్స్ ఈయనకి రెండు కమర్షియల్ బ్రేక్స్ ఇస్తారుమర్షియల్ బ్రేక్స్ ఫర్ ఎవరీ హాఫ్ అన్ అవర్ ఫోర్ కమర్షియల్ బ్రేక్స్ ఉంటాయి దాంతో రెండు ఛానల్ వాడికి పోతాయి రెండు ఈయనకిస్తాయి ఆ టైంలో ఈయన తన కమర్షియల్స్ వేసుకో తను ఏదైనా అగ్రబెత్తి ఇచ్చాదని అనుకున్నారు అనుకోలేదు ఆ కమర్షియల్ వేసుకోవచ్చు అది ఫ్రీగా వేసుకోవచ్చు అలాగా అది బీడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఎందుకంటే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాల వాళ్ళకే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కబలాలు మేల మేలదేమో వాళ్ళకు ఉండే దక్షిణలో వాళ్ళకు ఛానల్ బాగా నడుస్తూ కమర్షియల్ బ్రేక్స్ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి ఆ చెట్టి ఆయనకి డబ్బు ఛానల్ వాళ్ళకి డబ్బు వస్తుంది ఎవ్రీబడి హ్యాపీ ఎవరో నారాయణ పోటీగాడు స్పాయింట్ స్పోర్ట్ కూడా ఓట్ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటాడు తప్ప దీంట్లో ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ వెల్ దీని మీద మంచిగా స్టడీ చేసి ఓన్ బిజినెస్ అనే ఆర్టికల్ ఒక ఒక ఎకనామిస్ట్ రాశారు పెద్ద బిజినెస్ కాబట్టి సంస సన్యాసంలోనే అలా ఉన్నప్పుడు ఇంకా సంసారులలో ధనం మీద వ్యామోహం ఉంటుంది అని వేరే చెప్పాలండి దాని ముఖం దృశ్యమే తెలుస్తుందిగా సంసారం అంటే అలాగే ఉంటారు ఇది ఉంది అది లేదు అది లేదు ఇది ఉంది ఇది ఉంది అది లేదు ఇదే జీవితం అనుకుంటారు నేను గమనించడం నేను చెప్పలేకపోతున్నాను ఇది ఎంత గంభీరమైన విషయమో ప్రతిపాదించడానికి నాకు సాహత సాగటం లేదు సంసారంలో ఇంత ప్రశ్నలము ఇంత అసత్యము ఇదే కానీ కానీ జనులు ఏ పరమ సత్యంగా భావిస్తూ జీవిస్తూ ఉంటారు ఇదం ద్రవ్యం అద్య ఇదం సో ఈ ధనాన్ని ఈ రోజునే నేను పొందినాను ఇదమన్యత్ రాష్టే మనోరథం మనస్పృష్టికరం మనస్సు మనోరథం అంటే మనస్సు సృష్టికరమ మనస్సు సంతోషాన్ని అన సుఖాన్ని ఇచ్చేటువంటి ఈ కోరికను నేను ఇంకా తీర్చుకోవడం తర్వాత ఇది నాకు తీరిపోతుంది ఈ కోరిక నాకు తీరిపోతుంది నాకు డైమండ్ రింగ్ పెట్టుకోవాలని మహాకోరికగా ఉంది డైమండ్ రింగ్ పెట్టుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంతవరకు ఆ రింగ్ నాకు దొరకలేదు కానీ ప్లాన్ చేసేశాను అప్పుడే ఇన్స్టాల్మెంట్ కూడా కట్ చేశాను ఇంకా నెక్స్ట్ నాకు డైమండ్రికి చేతికి వచ్చేస్తుంది అని సంతోషపడిపోతూ ఉండడం అలా ఇదం ద్రాక్షే మనం అవుతుంది ఇదొపిష్యగామిని సంవత్సరే సో దుర్ముఖి నాన్న సంవత్సరంలో ఇంత సంపాదించారు సుముఖి నాన్న సంవత్సరం వచ్చే అలాంటి ఉండే ఉండాలి దుర్ముఖి ఉన్నప్పుడు ఉండదా ఉండే ఉంటుంది ఇప్పుడు హేమలంబ నా హేమలంబ హేమలంబయా హేవిలంబియా ఇది వైయాకరణలు కూడా జుట్లు పీకేసుకున్నారు దీని గురించి నేను హృషి చేసినప్పుడుగా ఫోన్లు వచ్చే నాకు నేను కూడా ఫోన్లు చేశాను ఈ హేవిలంబి ఏమిటి నన్ను ఎవరు అడిగారు నాకు సమాధానం నేను చెప్పాను సో ఇది చాలా చిత్రమైన పేరు అది దాంట్లో మధ్యమ పదం లోప సమాసం ఏదో ఉందని ఏదో చెప్పాను హేవీలంబి విలంబి హేమ విలంబి ఆ మా అరిగిపోయింది మా ద్రావలంబి అయింది ఆ వలంబి విలంబి కాదు వలంబి హేమ వలంబి అల్లోకం భాగురి అల్లోకము అని ఉంటుంది అవలంబియే వలంబి అయింది హేమ అవలంబి అతిశ హేమ వలంబి అంటే బంగారాన్ని పట్టుకుని రేలా హేమ అంటే బంగారం మొత్తానికి ఆ పేరులో బంగారం ఉందని అందరూ చెప్తూనే ఉన్నారుగా నేను చెప్పాను బంగారం ఉందని చెప్పొచ్చి నా మకారం దారిపోయింది ఎలా అయితే గోదాశరి గోదాశరిలో షా డ్రాప్ అయిపోతే ఏమవుతుంది గోదావరి గోదావరి డా డ్రాప్ అయిపోతే గోదావరి వా డ్రాప్ అయిపోతే గోదావరి ఆ రకంగా హేమ వలంబి బంగారాన్ని పట్టుకోవడము కాబట్టి దుర్ముఖి నామ సంవత్సరంలో బంగారం దొరకలేదు మనకి హేమ నామ సంవత్సరంలో దొరికేస్తుంది అని వీళ్ళు సంతోషపడుతూ ఉంటాం అయిపోయింది ఫినిష్ చేసేసి టైం అయిపోయింది ఆగామిని సంవత్సరమే పునః మే భవిష్యత్తు రాబోయే సంవత్సరంలో నాకు డబ్బు దొరికేస్తుంది తేన అహం ధని దిఖ్యాతో భవిష్యా ఆ డబ్బంగా నాకు వచ్చేస్తే లోకంలో కూడా నాకు ధనవంతుడు అనే పేరు వచ్చేస్తుంది నేను హ్యాపీగా ధనవంతుడుగా అయిపోతాను అని ఆ విధంగా వీరు సంతోషపడుతూ ఉంటారు ఇది అసురుడు అసురుల మాట ఏమంటే అసురుల గురించి చెప్తున్నారా మా గురించి చెప్తున్నారా అయితే ఉంటుంది సంసారం అంటే ఉంటుంది మా గురించి అనండి మీ గురించి మొత్తానికి అశుభ లక్షణం ఉండాలి అంటుంది ఈ నేను చెప్పే పాఠం ఇది కొంచెం గంభీరంగా ఆలోచించాల్సినటువంటి పాఠం దీని గురించి మళ్ళీ క్లాసులో నేను మళ్ళీ ప్రస్తావన చేస్తా ఈ హ్యూమన్ సైకాలజీని ఆలస్యం చేశాను రేపు ఆదివారం నేను ఫ్రీగా లేను వేరే కార్యక్రమం ఏది శంకర జయం కాబట్టి అందరికీ శంకరాచార్యుల ఆశీస్సును నేను మళ్ళీ శనివారం నాడు క్లాస్ తీసుకుంటాను ఓం పూర్ణ నమ దూర్ణ నమేద